ఓవరాల్ రివ్యూ వన్ లెసన్ నైన్టీ సెవెన్ లిజన్ ఓన్లీ స్టార్ట్ లో అపూర్వ ప్రయోగం బెంగుళూరు ఆగస్టు పదిహేడు స్వయం ఉపాధి కల్పనకై నిరుద్యోగులకు రుణాలు ఇవ్వటంలో కెనరా బ్యాంకు ఇటీవల ఒక అపూర్వ ప్రయోగం చేసింది హాసన్ జిల్లాలోని కరేహల్లిలో కెనరా బ్యాంకు బ్రాంచీ రంగా శెట్టి అనే ఒక వ్యక్తికి గాడిదలు కొనుక్కోటానికి వెయ్యి రూపాయలు ఇచ్చింది అతను పది గాడిదలు కొన్నాడు ఇళ్లు కట్టే చోట ఇటుకలు ఇసుక మోసేందుకు కొబ్బరితోపులలో కొబ్బరికాయలు మోసేందుకు ఇంకా ఇతర అవసరాలకు గాడిదలను కిరాయికి ఇచ్చేవాడు గాడిదల మలమూత్రాలు కొబ్బరితోపులకు మంచి ఎరువుగా పనికొస్తాయి అందుచేత తోటల యజమానులు వాటిని తమ తోటల్లో రాత్రిపూట కట్టివేయించుకుని ఉచితంగా మేతవేసేవారు అంతేకాదు ఒక రాత్రికి ఒక గాడిదకు ఇరవై పైసలు చొప్పున చెల్లించేవారు ఆ విధంగా రంగాశెట్టి మేత ఖర్చు లేకుండా బాగా సంపాదించి మరి నలభై గాడిదలు కొన్నాడు స్టార్ట్ అప్పులివటన్లో అపూర్వ ప్రయోగం అప్పులివటంలో అపూర్వ ప్రయోగం బెంగుళూరు ఆగస్టు పదిహేడు బెంగుళూరు ఆగస్టు పదిహేడు స్వయం ఉపాధి కల్పనకై నిరుద్యోగులకు రుణాలు ఇవ్వటంలో కెనరా బ్యాంకు ఒక అపూర్వ ప్రయోగం చేసింది స్వయం ఉపాధి కల్పనకై నిరుద్యోగులకు రుణాలు ఇవ్వటంలో కెనరా బ్యాంకు ఇటీవల ఒక అపూర్వ ప్రయోగం చేసింది హాసన్ జిల్లాలోని కరెహ్లిలో కెనరా బ్యాంకు బ్రాంచీ రంగా శెట్టి అనే ఒక వ్యక్తికి గాడిదలు కొనుక్కోటానికి వెయ్యి రూపాయలు ఇచ్చింది హాసన్ జిల్లాలోని కరహళ్ళిలో కెనరా బ్యాంకు బ్రాంచి రంగా శెట్టి అనే ఒక వ్యక్తికి గాడిదలు కొనుక్కోటానికి వెయ్యి రూపాయలు ఇచ్చింది అతను పది గాడిదలు కొన్నాడు అతను పది గాడిదలు కొన్నాడు ఇళ్ళు కట్టే చోట ఇటుకలు ఇసుక మోసేందుకు ఇల్లు కట్టే చోట ఇటుకలు ఇసుక మోసేందుకు కొబ్బరి కొబ్బరికాయలు మోసేందుకు కొబ్బరితోపులలో కొబ్బరికాయలు మోసేందుకు ఇంకా ఇతర అవసరాలకు గాడిదలను కిరాయికి ఇచ్చేవాడు ఇంకా ఇతర అవసరాలకు గాడిదలను కిరాయికి ఇచ్చేవాడు గాడిదల మలమూత్రాలు కొబ్బరితోపులకు మంచి ఎరువుగా పనికొస్తాయి గాడిదల మలమూత్రాలు కొబ్బరితోపులకు మంచి ఎరువుగా పనికొస్తాయి అందుచేత తోటల యజమానులు వాటిని తమ తోటల్లో రాత్రిపూట కట్టివేయించుకొని ఉచితంగా మేత మేతవేసేవారు అందుచేత తోటల యజమానులు వాటిని తమ తోటల్లో రాత్రిపూట కట్టివేయించుకొని ఉచితంగా మేత వేసేవారు అంతేకాదు అంతే కాదు ఒక రాత్రికి ఒక గాడిదకు ఇరవై పైసలు చొప్పున చెల్లించేవారు ఒక రాత్రికి ఒక గాడిదకు ఇరవై పైసలు చొప్పున చెల్లించేవారు ఆ విధంగా రంగా శెట్టి మేతఖర్చు లేకుండా బాగా సంపాదించి మరి నలభై గాడిదలు కొన్నాడు ఆ విధంగా రంగాశెట్టి మేతఖర్చు లేకుండా బాగా సంపాదించి మరి నలభై గాడిదలు కొన్నాడు